రుభ్యో నమీతిస్మృతిపరాణో భగవత్పాదశంకరకరం సదా విచారయే తస్మా యొచ్చ విశ్వసిం వేదాం జగత్మేతమహం వందే విద్యా మాధవం అదే కమితో సదా విచారయే తస్ ఎగజ్జీవ పరాత్మన భావే స్వాత్మవ శిష్య కలిపి సదా విచారయేత్తస్మాజ్జగ్జీవ పరాత్మన జీవగే స్వాత్మవ శిష్యచతం సదా విచారయే తస్మాత్ జగజ్జీవరాత్మన మంచి శ్లోక విద్యారాజ స్వామి గారి శ్లోకాల్లో మణిపూసల వంటి శ్లోకాలు ఉంటాయి అక్కడక్కడ ఆ శ్లోకాల్ని పట్టుకుంటే మంచి మార్గదర్శనం చేస్తాయి యాక్ట్ లైక్ అందుకంటే జీవితంలో అంత సాఫీగా జరిగిపోతూ ఉంటుందని అనుకుంటాము అలా జరుగుతూ ఉంటుంది కానీ సడన్ గా బ్రేక్ పడుతుంది ఏదో సమస్య ఉత్పన్నము అనుకోని సమస్య మనం ఊహించని విధంగా ఉత్పన్నము కాదు మీరు ఊహించేయగల మేము మీ బదులు మేము ఊహించేయగలమని వీళ్ళు ఏదో ఉంటారు వీళ్ళందరూ బ్లఫ్ మాస్టర్స్ లాజిక్ ఇన్ వాళ్ళ అలాగా అలాంటి బ్లఫ్లు ఏవో చెప్తూ ఉంటారు ఈ మధ్యన ఒక ఆయన చెప్పాడు కోడిగుడ్డుని ఇలాగ పడుకోబెట్టి చేపెడితే పగిలిపోతుంది బరువుకి కానీ ఇలా నిలబెట్టి ఏనుగు తొక్కినా పగలదు అని ఆయన ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ చేస్తే ఒక కోడిగుడ్డు పట్టుకొచ్చి అలా పెట్టి దాని మీద కాలు ఇలా వేయగానే పగిలి కూర్చుంది కాబట్టి అలాంటి బ్లాక్ చేయకపోతే అది టీవీలో పెద్ద ప్రౌడ్ ఈయన ఇలా చెప్పారు ఈయన చెప్పింది తప్పు అనే అలాంటి బ్లక్స్ చేయకూడదు లేనిపోయిన బ్లక్స్లు చేయటం తెలియకపోయినా తెలిసినట్టు దబాయించడం తర్వాత తా పెట్టి చెప్పాల్సిన చోట తా తీసేసి చెప్పడం ఇప్పుడు ఉదాహరణ నరేంద్ర మోడీ గారు సందేశం ఏదో నా చేతి నా చేతిగా నేను చెప్పకూడదు వాళ్ళు నరేంద్ర మోడీ గారిని కాంటాక్ట్ చేశారనమాట పాపం ఆయన సందేశం పంపించారు మనం వెళ్ళిపోవాలి అని అలాగా పరోక్ష దృష్టితో చెప్పాలి తప్ప కానీ వెళ్ళి సందేశం పట్టుకొచ్చినట్టుగా అలా కోతలు పోయి పోవడం కోతలు పోయడం అనేవాడు అలా కోతలు పోసే కాబట్టి మీ భవిష్యత్తు మాకు తెలుసు అని అంటారు అదేమి సరికాదు ఆ అంటే సాఫీగా జరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు భవిష్యత్ ఇప్పుడు గృహిణి ఉంది అనుకోండి భవిష్యత్ ఏ ఉంటుంది మీరు మీ పిల్లలు మీ భర్త మీరు పులసగా జీవిస్తూ ఉంటారమ్మా అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద బియ్యం కడిగి ప్రెషర్ కుక్కర్ పెట్టి పొయ్యి మీద పెట్టి అది లో ఫ్లేమ్ లో పెట్టారనుకోండి ముప్పై ఐదు నిమిషాల్లో అన్నం ఉడికిపోతుంది అని చెప్పడం భవిష్యత్తు చెప్పడం అవుతుంది అది వీళ్ళందరూ అలాగే ఇప్పుడు అలా ఉండదు అనుకోని అవాంతరాలు అనుకోని ఆటంకాలు ఆపదలు వస్తాయి అటువంటి కష్ట స్థితిలో కష్టకాలం అని అంటారు ఆ అటువంటి కష్టకాలం వచ్చినప్పుడు ఇటువంటి శ్లోకాలు మనం మనస్సుకి తెచ్చుకోగలిగితే ఉపయోగపడతాయి నీకు నేను జీవిత రహస్యం చెప్తాను కష్టకాలం వస్తుంది కష్టకాలం ఉండదని కష్టకాలం వచ్చినప్పుడు ఇతరుల వలన కలిగే ఉపకారము చాలా తక్కువ ఉంది ఇప్పుడు మీకు ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం వస్తే ఎవళ్ళు పక్కన లేని దానికి ఎవరో ఒకళ్ళిద్దరు పక్కన ఉన్నదానికి తేడా ఉంటుంది ఎవళ్ళు లేరనుకోండి మీ కొద్దిగా వేడి నీళ్లు తాగాలనిపిస్తే ఆ వేడి మీరే కాచుకుని అదే ఎవరైనా ఉన్నారనుకోండి అదే జ్వరంగా ఉందిరా కొంచెం వేడి నీళ్లు కాచిపెట్టి మామూలు నీళ్లు అని అంటే దమ్ముని ఎవడో వెళ్ళి ఆ గిన్నె స్టవ్ మీద పెట్టి కొద్దిగా నీళ్లు వెచ్చబెట్టిస్తే అవి తాగితే కొంత ఉపశమనంగా ఉంది ఆ మనిషి కూడా లేకపోతే వాడి నీళ్లు వాడే ఖర్చుకు తాగితే తాగాల్సి వస్తుంది ఆ సహాయం సహాయం మీకు ఇతరుల నుండి లభించుకుంది అది దానికి విలువ ఉంది దానికి నేను విలువ లేదని నేను కానీ ప్రధానమైన సమస్య జ్వరము ప్రధానమైన సమస్యకి పరిష్కారము మీ ఉంటుంది ఇతరులు ఎందు ఉండదు పక్కన ఇతరులు ఉన్నప్పుడు ఆ జ్వరం దుఃఖాన్ని మీరు అనుభవించాలి పక్కన ఇతరుల వాళ్ళు లేనప్పుడు కూడా ఆ దుఃఖాన్ని మీరే అనుభవించాలి ఇతరులు చేయగలిగే సహాయము సహాయము ఉండాలి సహాయము అని ఎందుకంటే సంస్కృతంలో సహాయ అంటే సహాయుడు అని అర్థం సహాయం చేసేవాడు అని అర్థం కాబట్టి సహాయము చేసేవాడు చేసే పని సహాయము కాబట్టి సహాయ అంటే హెల్ప్ కాదు హెల్పర్ హెల్పర్ కాబట్టి సహాయ అనే శబ్దాన్ని తీసుకుని పెట్టేసి సహాయము హెల్ప్ అని తెలుగులో అన్నట్లయితే అది కొంచెం తప్పవుతుంది గ్రామర్కి సమస్య వస్తుంది అంటే తప్ప అప్పుడు పక్కనే వెళ్ళడా ఉండి సహాయం చేసినట్లయితే ఆ సౌకర్యం ఉంటుంది నేను ఉండదని నేను అన్నప్పుడు అవసరవశా కానీ వాళ్ళు సహాయం చేసేసి ఇప్పుడే అనేసాను అప్పుడే సహాయం వాళ్ళు వచ్చి చేసి హెల్ప్ చేసేసి వాళ్ళ పనులు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అప్పుడు ఎవరు ఏం మిగులుతుంది నేను నా జ్వరము మిగులుతాయి కదా కానీ కావాలి కాఫీ పెట్టి ఇచ్చేసి వాళ్ళ పను వాళ్ళు చేసుకుంటూ ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు లేకపోతే వాళ్ళు మనం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అప్పుడు మీరు మిగిలి ఉంటారు మనసు ఏముంటారు మీరున్ను మీ జ్వరము మిగులుతుంది అప్పుడు ఆ జ్వరాన్ని నిర్వహించడానికి మీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ఇంకో కప్పు కాఫీ కావాలంటే ఇంకో గంట పడిన తర్వాత కావాలంటే వాళ్ళు చేసి ఈ గంట మధ్యలో మీరు మీ జ్వరము మిగిలి ఉంటారు దాన్ని నిర్వహించడానికి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది మానవుడు చేసే పెద్ద తప్పిదం ఏమంటే ఆ అటువంటి కష్ట సమయంలో సహాయం బయట నుంచి వస్తుందనుకుంటాడు బయట నుంచి వస్తుందనుకుంటాడు ఈ బయట నుంచి వస్తుంది అనుకోవడంలో కొంత లాజిక్ ఉంటుంది కొంత ఇల్లాజికల్ కూడా ఉంటుంది లాజికల్లాగా ఈ జ్వరానికి మందు ఏమిటి డాక్టర్ గారు అడిగి తెలుసుకుని ఆ మందు వేసుకుంటే జ్వరం తగ్గి మనకు హెల్ప్ వచ్చినట్లే కదా ఆ రకంగా లాజికల్ ఇంకోజికల్ ఏమిటో తెలుసిన జ్వరాధి దేవత విష్ణు జ్వరము విష్ణు జ్వరం అనే ఒక దేవత ఉన్నది ఆ దేవత కారణంగానే మనకు జ్వరం వచ్చింది కాబట్టి విష్ణు జ్వర స్తోత్రం చదివినట్లయితే మనకు జ్వరం పోతుంది అన్నది అది కొంత ఇల్లాజికల్ గా ఉంది వైష్ణవులు విష్ణు జ్వర స్తోత్రం చదువుతారు శైలు శివ జ్వర స్తోత్రం చదువుతారు బృహత్ స్తోత్ర రత్నాకరము అనే పుస్తకం పేరు ఎప్పుడైనా ఉన్నారా వాళ్ళ రామస్వామి శాస్త్రులు వాళ్ళు చేశారు బృహత్ స్తోత్ర రత్నాకరం మూడు భాగాలు శివస్తోత్రములు విష్ణు స్తోత్రములు దేవీ స్తోత్రములు మూడు భాగాల్ని కూడా నేను బాగా వల్లించాను ఎప్పుడని అడగనేమి నేను సెకండ్ ఫారం చదువుతుండగా వెళ్ళించాను ఎందుకంటే ఫస్ట్ ఫారంలోనే శబ్దములు ధాతువులు తర్వాత రామోదంతము పూర్తి చేసి రఘువంశం చదువుతూ ఉండేవాళ్ళం కాళిదా జగన్ ఫారమ్కి వచ్చేప్పుడు అంటే సంస్కృతంలో కాళిదాసాదుల ప్రౌఢ శ్లోకాలకి మల్లినాథసూరి వ్యాఖ్యానం యొక్క ఆవశ్యకత ఉండేది అంటే ఆ స్తోత్రాలకి అసలు ఎటువంటి ఆవశ్యకత ఉండేది కాదు నల్లేరు లేదు బండి లేకపోతూ ఉండేది అప్పుడు సుబ్బయ్య దాకా పెద్ద ఒక ఆయన ఉండేవాడు ఆయన యాభై అరవై సంవత్సరాలు ఆయన శివాలయం దగ్గరికి వచ్చి బృహత్ స్తోత్ర రత్నాకరణ తెచ్చుకొని వచ్చేవాడు నా పుస్తకం నేను వాడిన వాడి పుస్తకం కొనుక్కున్నా నా పుస్తకం పట్టుకుని నేను వెళ్ళేవాడిని మేమిద్దరం కలిసి పారాయణ చేస్తూ ఉంటుంది దాంట్లో విష్ణు జ్వర జ్వర స్తోత్రం ఉండే విష్ణు స్తోత్రములలో విష్ణు జ్వర స్తోత్రం శివ స్తోత్రములలో శివజ్వర స్తోత్రం ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు ఆ స్తోత్రం తెలిస్తే తగ్గిపోతుంది అని మంచి కూర్చోవడం అది లాజికల్ తర్వాత ప్రేయర్ ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ప్రేయర్ చేస్తే ప్రేయర్ గురించి చాలా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది మీరు మెకానికల్ గా ఏవో స్తోత్రాన్ని పఠించేస్తే అది ప్రేయర్ అయిపోదు ప్రేయర్ ఎలా చేయాల్సి ఉంటుందంటే తన హృదయములందల ఈశ్వరునికి ప్రేయర్ ఉంటుంది కేవలము అంటే ఆపద వచ్చినప్పుడు చెప్తున్నాను తిరుపతి వెళ్ళినప్పుడు లేకపోతే కాశీ వెళ్ళినప్పుడు నేను చెప్పట్లేదు అప్పుడు ఎదుర్కొన్నది ఏముంది ఉంటాడు ప్రేయర్ చేయండి ఆపద వచ్చినప్పుడు మీరు మీ హృదయంలో ఉన్న ఈశ్వరునికి మీరు ప్రేయర్ చేయాల్సి మీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరునికి ప్రేయర్ చేయాల్సి ఆ ప్రేయర్ కూడా ఈ జ్వరం తీసేయి అలాగా ఒక ఎజెండా బేస్డ్ ప్రేయర్ చేయడానికంటే ఈ జ్వరము దేహానికి ఈ మనస్థుతి దుఃఖము నేను వీటికి అతీతంగా దిగుతూ ఉండేట్లాగా హే ఈశ్వర నన్ను అనుగ్రహించు ఆ రకమైన సత్య వస్తువు ఒక దగ్గరగా ఉండే ప్రేరణలోకి వెళ్ళాలి తప్ప లేకపోతే హే ఈశ్వర నేను నేను యంత్రము శ్రీరామకృష్ణ ప్రార్థన నేను యంత్రము నీవు యంత్ర సంచాలకుడము అయితో యంత్ర ఆత్తు యంత్రి అని అలాగేదో అని వారా నేను యంత్రము నేనంటే ఏంటి దేహము మనస్సు నేను అనే అహంకారము వ్యక్తిత్వము అహంకార మమకారములతో కూడిన వ్యక్తిత్వం ఇదంతా కలిసి నడుస్తోంది కదా ఇది నేను అనే సంకల్పం లేకుండా మనస్సు లేదు దేహము లేదు కాబట్టి నేను నాది అనే వ్యక్తిత్వము ఇవో అహంకారము మమకారము తర్వాత మనస్సు దేహము ఇది నేను ఇది యంత్రం ఇదంతా ఒక యంత్రం ఈ యంత్రాన్ని సంచాలన చేసేది ఈశ్వరుడము నీవే ఎక్కడుండి సంచాలన చేస్తాడు అంతర్యామిగా ఉండి సంచాలనం చేస్తాడు బహిర్ బహిరి ఉండి సంచాలన చేయడం కాదు ఇది ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ నువ్వు నడిపిస్తోందంటే లోపల ఉండి నడిపిస్తోందా బయట ఉండి నడిపిస్తుంది లోపల ఉండి నడిపిస్తుంది ఆ ఈ యంత్రానికి అంతర్యామివైన సంచాలకుడవు నీవు కాబట్టి ఈ యంత్రం యొక్క మంచి చెడు నీకే నేను వదిలివేసుకున్నాను నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను అని ఆయుధమైన ప్రార్థన ప్రార్థనంటే అలా ఉండాలి ఎంత ఇన్స్పైరింగ్ గా ఉండాలంటే ఈ నేను ఈ మధ్యన మెస్టారెంట్ లో ప్రార్థన బుల్లి పుస్తకం ప్రేమని రామకృష్ణ పుస్తకం చూశాను చాలా ఇన్స్పైరింగ్ గా ఉండే ఆత్మశ్రద్ధానంతో ఎవరో రాశారు అతను చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయని అనిపించింది నాకు అలాగే ఈశావాస్యంలో ప్రేయకుండా మీరు గమనించడం లేదు అగ్నేయ సుపథారాయ అస్మాన్ విశ్వాని దేవనాని విద్వాన్ మజ్జుహురా భూయిష్టానిమేమ నేను స్వరంతో సహా చెప్పారు అంటే నేను వేదం చదువుకున్న వాళ్ళు కాబట్టి స్వరంతో సహా చెప్పారు అగ్నే సంబోధన ఓ అగ్ని అగ్ని నిప్పు కాదు నే పరమేశ్వర నయా నడిపించవాయా నువ్వే నడిపించేవాడు నువ్వే కదా నేను కాదు నడిపించేవాడు నువ్వే నడిపిస్తున్నావు కానీ నడిపించేదో మంచి కొంత సుఖం వైపు రాయే రాయే అంటే అభివృద్ధి కొరకు నయా నడిపించు అస్మాన్ మమ్మూలను అభివృద్ధి కొరకు అభ్యుదయము కొరకు నడిపించు సుఖత మంచి మార్గంలో నడిపించాయా అని అలాగుంటుంది ఆ దేవాయునాని విద్వా దేవా మేము చేసిన మంచి చెడులు నీకు తెలుసు వయునాని విద్వాన్ ఇప్పుడు నేను ఇంత మంచి చేశాను ఇంత ఇన్ని పుణ్యాలు చేశాను ఇన్ని స్తోత్రాలు చేశాను ఇన్ని యజ్ఞాలు యాగాలు చేశాను అని లిస్ట్ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు తెలుసున్నవాడు మేము చేసిన మంచి చెడు కూడా వయునము మంచి ఇప్పుడు మంచి పక్కన ఒకసారి చెడు కూడా ఉంటుంది మంచి చేసిన వాడు చేయకుండా ఉంటాడా చేయడం దగ్గర చెడుకునేసారి మంచి చాలా మంచి చేసినా కొద్దిగా చెడు కూడా ఉంటుంది మనకి తెలుస్తూనే ఉంటుంది ఆ చెడు మన చెడు మనకి తెలుస్తూ ఉంటుంది ఇతరులకు తెలియకపోవచ్చు ఇతరులకి మనం ఒక ప్రొఫైల్ ప్రజెంట్ చేస్తాం కాబట్టి వాళ్ళేమో ఈయన మహాత్ముడు అని అనుకోవచ్చు కానీ మనకి తెలుస్తూ ఉంటుంది మనం చేసిన పొరపాట్లు ఏమిటి మనం చేసిన తప్పులు ఏమిటి మనకి తెలుస్తూ ఒకప్పుడు తెలియడమే కాదు అయ్యో ఇలాంటి తప్పు చేసామే అలా ఇలాంటి తప్పు ఎందుకు చేసామబ్బా మన నోటం పట్ల ఇటువంటి మాట ఎందుకు వచ్చింది మనం ఇటువంటి పొరపాటు ఎందుకు చేశాము అని దుఃఖం కూడా కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మంచి చెడులన్నీ తెలుసున్నవాడు నువ్వు నువ్వే నడిపించు ఏనం జుహురాణం యుధి ఎనహ ఎనం కాదు యుధ్యస్మత్ జుహురాణమేనహ అస్మత్ ఏనహ మా యొక్క దుఃఖం జుహు ఏనహ అంటే పాపం అంటే పాపం అంటే దుఃఖమే పౌరాణికులు చెప్పే పాపం వేరు పౌరాణికుల పాపం ఎలా ఉంటుందంటే జీవుణ్ణి ఈ మామూలు ఈ ఇంజన్ ఆయిల్ ఉంటుంది చూడండి మోటార్ సైకిల్ ఇంజిన్ ఆయిల్ లాగా అడ్డుపెట్టుకుని ఉంటుందని వాళ్ళు ఏదో చెప్తారు అదంతా అదంతా కూడా ఇషోకదే పరోక్షవాదం కింద ఉంటుంది మనకి పాపం అంటే దుఃఖం కాదు పాపం దుఃఖం కాదు ఇప్పుడు జ్వరం వచ్చింది ఇది ఇదే కదా పాపం ఇంక వేరే పాపమే ఉంటుంది కాదండి నరకాన్ని ఇదే నరకం దుఃఖం అనుభవమే నరకము ఇంకా వేరే మళ్ళీ నరకం వేరే ఎక్కడైనా ఉంటుందా ఇంట్లో ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడుతు ఇంట్లో కూర్చున్నారనుకోండి అదే నరకము ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడుతూ కాకుండా వాళ్ళతో ప్రేమతో ఇంట్లో కూర్చున్నారనుకోండి అది స్వర్గము లేదా మీరు అవతల పోయారు అనుకోండి వాళ్ళకి స్వర్గం అవుతుంది వీరు చేసుకోగలిగితే వీరు స్వర్గం చేసుకోవచ్చు కాబట్టి నరకము స్వర్గము ఇక్కడే ఉంటాయి ఇయో ఈ నరకాన్ని నేను అనుభవిస్తున్నాను నేను ఈ దుఃఖమును అనుభవిస్తున్నాను యుహురాణం అంటే బంధకం అని గుర్తు కఠినమైన పదం యుహురాణం అంటారు భాష్యకారులు ఏదో రాష్ట్రకారు శంకర్లు దానికి మీరు మన పుస్తకం తీసావలసిన పని ప్రస్తుతం వస్తున్నాం కాబట్టి ఈ బంధించేటువంటి దుఃఖాన్ని లేకపోతే పీడను కలిగించే దుఃఖమును ఏమో అంటే తొలగించుము అస్మాను విశ్వాను భూయిష్టా నమ విధే నీ కొరకు భూయిష్టాన్ని అధికముగా నమస్కారము నమ అనే మాటను మేము చేస్తున్నాము ఎందుకంటే ఏం చేయగలుగుతాము ఈశ్వరులకు నమ అండే ఇంకేం చేయగలుగుతారు నమ అంటే నమస్కారము కారము అంటే అకారము ఉకారము ఆ శిలబులకి కారము అని పేరు కారం ప్రత్యేకం అదే మరో అర్థం ఏం ఓంకారము అంటే అర్థమేంటి ఓం ఓం అనే శబ్దము కాబట్టి నమస్కారము అంటే నమ అనే శబ్దాన్ని నమస్ అనే శబ్దాన్ని ఉచ్ఛరించడం తప్ప మేము చేయగలిగింది లేదు ఈ ప్రార్థన ఎంత ఇన్స్పైరింగ్ గా ఉంది చూడదు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి ప్రార్థనలు అటువంటి ప్రార్థన మీరు మీ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశించే ఈశ్వరులకు చేసినట్లయితే మీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది కాబట్టి మీకు ఉపశమనము ఆపదలో ఉన్నప్పుడు ఉపశమనము ఏ విధంగా లభిస్తుంది నేను ఒక లాజికల్ అవుట్ సైడ్ నుంచి వచ్చేది లాజికల్ ప్రేయర్స్ అంటే ఇటువంటి యోగ్యమైనటువంటి ప్రార్థన కనుక మీరు చేసినట్లయితే ఎటువంటి కఠిన స్థితిలో ఉన్నప్పటికీ మీకు ఉపశమనం లభిస్తుంది ఎక్కడున్నా కూడా ఉపశమనం లభిస్తుంది కాబట్టి ఆ మన జీవితంలో ఆపద వచ్చినప్పుడు ఈ ఆపదను ఏ విధంగా ఎదుర్కొనవలను అనేది జాగ్రత్తగా మనం అధ్యయనం చేసి విచారణ చేసి తెలుసుకుని ముందుకు వేయాలి తప్ప మూర్ఖంగా అంధవిశ్వాసాలతో మీరు ఆపదలను ఎదుర్కొన్నట్లయితే మీరు గోచర చాలా కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది అస్సు కొంచెం నేను ప్రక్కడ జరిగి మాట్లాడినాను ఇదంతా ఎక్కడ నుంచి వచ్చిందంటే తస్మాత్ అనే మాట నుంచి వచ్చింది తస్మాత్ అంటే దేఖ అందువలన అందువల్ల అందువలన అనగా ఎందువలన కూడా జీవితంలో సంసారము అనగా సుఖ దుఃఖములనేవి ఉన్నాయి వేఆర్ నాట్ డెనైల్ ఎనీథింగ్ దినయల్లో లేరు దినయల్ అంటే ఏంటో తెలుస్తున్నాం అండి అడిగి వెళ్ళిపోయి వాడు ఏం చేస్తాడంటే ఈ దుఃఖాన్ని మర్చిపోయి ఉపాయం ఏమిటో ఆలోచించుకుని ఆల్కహాల్ దిచ్చుకుని కూర్చుంటాడు ఆల్కహాల్ తయారు చేసేయడం అనుకోండి ఆ మత్తులో ఉన్నప్పుడు వాడికి దుఃఖం అనుభవానికి రాదు కానీ మత్తు దిగిపోయిన మనిషిని మళ్ళీ వాపస్సు వచ్చేస్తుంటారు కాబట్టి డెనయల్ అనేది ఇంగ్లీష్ లో మంచి పదం అది డెనయల్ అనేది వేదాంతం డెనయల్ ని బోధించదు నిగెక్ట్ నిగేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డెనయల్ డెనయల్ అంటే ఉన్నదాని యథార్థముగా స్వీకరించి దాన్ని దాచిపెట్టేదో ముందుకు వెళ్ళిపోదామన్నట్టే ప్రయత్నం అది డెనయల్ ఆ కుఠ్యంగా పెట్టా అది డెనయల్ డెనయల్ అంటే నో దో ఇష్యూ కాదు ఫర్స్ పడిపోయేది ధనం పోయేదనుకోండి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు డిమానిటైజ్ చేశారు ఎంతో కొంత ధనం అందరికీ పోయేది ఏవో కొన్ని నోట్లు వ్యర్థం అవుతాయి అందరికీ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అన్నారు మాకు టూ పర్సెంట్ నోట్లు వెనక్కి రాలేదన్న అప్పుడు నేను అనుకున్న వెనక్కి రాని నోట్లలో నా కంట్రిబ్యూషన్ కూడా మనం చెందిలే నా దగ్గరే ఓ కొన్ని నోట్లు ఉన్నాయి నేను అమెరికాలో కూర్చున్నాను వెళ్ళే నా దగ్గరే ఓ కొన్ని నోట్లున్నాయి అమెరికా నుంచి తెచ్చిన నోట్లు అమెరికా అమెరికా వెళ్లేప్పుడు కొన్ని రూపాయలు పట్టుకుని వెళ్తా ఆ రూపాయలు కూడా పట్టుకొచ్చాను అవి ఉన్నాయి ఈ నోట్లు వాళ్ళకి రెండు పర్సెంట్ వెనక్కి రాలేదండి ఆయన పర్వాలేదు మన సగప నుంచి కూడా కంట్రోబ్యూషన్ ఉన్నది అనుకున్నా దానికి ఈ నోట్లు మీరు నాగపూర్ పట్టుకుల మారిపోతాయన్నారు అక్కర్లో పర్వాలేదు ఆయన ఏదో మంచి పని చేస్తున్నారు దానికి మనం ఒక సమిత వేద్దాం ఇప్పుడు నాగపూర్ వెళ్ళక్కర్ల నాగూర్ వెళ్తే ఒక పాదో డబ్బులు చేతికొచ్చాయనుకోండి ఇప్పుడు ఎన్డిఏ ఉన్నదో అర్థం చూస్తూ కాబట్టి ఇక్కడ ఐఎన్ నాట్ డినైన్ ప్రాబ్లమ్ ఐఎమ్ నెగేటింగ్ ది ప్రాబ్లం ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం ఏవో కొన్ని నోట్లు వేస్ట్ అవ్వడం అన్నది ప్రాబ్లం కాదు అది ప్రాబ్లం అయితే కదా నాట్ ఎ ప్రాబ్లం ఎందుకంటే మన సంపద మనది కాదు ఎప్పటికీ మనదటి మనం అనుకుని అలా భ్రమపడమే తప్ప మనది కాదు కాదే రాజులు రాజ్యములు గలుగలేదు గలువ మనందరే వారు ఏది మూట కట్టుకొని పోవడం గాలి చూడండి మూట కట్టుకొని పోవుట మంచి ఇది మ్యాటిక్ తీసే చెప్తుంది కాబట్టి కొంత ధనం ఇట్లతో అయినప్పుడు అబ్బాయి ఇంట్లో పెద్ద లాభము లేదు నష్టము లేదు ఓ రూపాయలు ఇటు వస్తే అది లాభం పోతే నష్టము అని అనుకున్నాడంటే అది తెలివిటప్పుడు లాభ నష్టాలు లాభ నష్టాలే కాదు కాదండి యథార్థంగా లాభమో నష్టమో లేకపోతే సుఖమో దుఃఖమో ఉన్నా ఉంది అనుకోండి కోండి యథార్థంగా ఉన్నది అని అనుకోండి అంటే మీరు విచారం చేయకపోతే ఉంటుంది ఇప్పుడు లాభ నష్టాలు ఎప్పుడు ఉంటాయి లేని వాడికి ఉంటాయి ఆ విచారం చేసిన లాభ నష్టాలు ఉండవు కో లాభ కో నష్ట ఏమేమి లాభము నా లాభం అనగానేమి నష్టం ఎవరికి వస్తే వచ్చింది ఎవరికి పోతే పోయింది ఎవరికి వచ్చినప్పుడు ఏది వచ్చింది ఏది పోయినప్పుడు పోయింది ఏది అని మీరు ఈ విధంగా ప్రశ్నలు వేసినట్లయితే ఈ ప్రశ్నలకి విచారము పేరు ఈ విచారంలో మీరు గమనించట విషయం ఏమిటంటే ఈ ప్రశ్నలు ఎటువంటి ప్రశ్నలు అంటే వీటికి డెఫినేటివ్ ఆన్సర్స్ ఉండవు మీకు ఫిలాసఫీ మీకు ప్రశ్న తప్ప ఆ ప్రశ్నలకి డెఫినెటీ అంటే ఖచ్చితమైన ప్రశ్నకి ఖచ్చితమైన ఉత్తరం ఉండదు ఖచ్చితమైన ఉత్తరం ఉంటే అది ఫిలాసిఫే కాదు ఈ ద్వైపులు ఎలాగను ద్వైపులకి వాళ్ళకి ఫిలసాఫికల్ థింకింగ్ వాళ్ళకి ఉండదు వాళ్ళేమో కథల్లోనూ ఆ కల్పనలు ఉంటాయి ఆ కల్పనలలోను యథార్థతను వెతుక్కుంటూ వాళ్ళ బతికిస్తూ ఉంటారు ఆలోచించడం మానేస్తారు ఇప్పుడు ఒక కల్పన ఉంటుంది ఆ కల్పనలో ఆలోచిస్తే ఆ కల్పన కుప్పకుండి కొట్టు వాడు ఆలోచించట ఆలోచించడం మానేస్తారు మరి ఆలోచించడం అనేది ఒక పని ఆ పని పెట్టుకుంటే వాడికి ఆ కల్పన నిలబడదు కాబట్టి ఆ పని కప్పుడు మరొకటి ఇప్పుడు దేవుడు పెళ్ళన్నాను అనుకోండి దేవుడు పెళ్ళనే దేవుడు అనగా దేవుడికి పెళ్ళలు కానీ అని వాడు ఆలోచించడం ఆరంభించాడనుకోండి ఆ కల్పన ఏమవుతుందని అది నిలకూడదు అంటే అతను వాడు ఆలోచించలోచించకుండా తలంబరాలు తయారు చేసి హడావిల్లో ఉండిపోతాడు ఏదో అయితే తలంబరాలు తయారు చేయడం పెద్ద కార్యక్రమం దాంట్లో బిజీగా ఉంటాడు ఎప్పుడైతే బిజీగా విశ్వంలో బిజీగా ఉంటాడో ఆ కల్పనల్ని పరిశీలించేటువంటి ఫ్రీడమ్ ఫ్రీ మైండ్ ఉండాలి వాడికి అది ఉండదు వాడికి దాంతో దాంట్లో ఆ కల్పనలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు ఫిలాసఫీలో ప్రతిదాన్ని ఆలోచిస్తా నేను అలా ఏం చెప్పానంటే మన వాళ్ళు చేసే రిచువల్స్ లో కొంత ఆలోచనలే ప్రవేశపెట్టే సందర్భం ఉందని అనిపించి చెప్పాను ఆయన చెప్పింది రిస్క్ ఇన్ సేవింగ్ దాట్ ఒక రిస్క్ తీసుకుని నేను చెప్తున్నా అయితే రిస్క్ తీసుకోవటానికి నేను వెనకాడటం లేదు ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు రిస్క్ తీసుకుంటే పోయేదేముంది రిస్క్ తీసుకోకపోతే మిగిలిదేముందిలో ఉంది నేను వెనకాడకుండా నేను చెప్తున్నా ఇదే మాట ఒక సంసారంలో ఉన్న ఒక గృహస్థ చెప్పడానికి కొంచెం జంపుతాడు నేను రిస్క్ తీసుకుంటున్నా కాబట్టి ఒక కల్పనలో విచారమును ప్రవేశపెట్టినట్లయితే ఆ కల్పన నిలబడదు ఈ సుఖదుఖములనే కల్పనలో కూడా సంసారముంటే సుఖ దుఃఖము దాంట్లో కూడా మీరు విచారాన్ని ప్రవేశపెట్టారు అప్పుడేమవుతుందో తెలుసుకోండి తస్మాత్ అది అక్కడి నుంచి వచ్చింది తస్మాత్ అందువలన ఆ విచారము రెండు రకములు ఒకటి సుఖదుఖముల వాస్తవికత ఎంత మీరు ఏది సుఖమంటున్నారో అది ఎంతటి సుఖము ఏది దుఃఖం అంటున్నారో అది ఎంతటి దుఃఖము ఇది మొదటి కల్పన మొదటి విచారం రెండవ విచారము ఈ సుఖ దుఃఖములు వాస్తవికములే అనుకో ఎవరికి అని రెండవ విచారం మీకు సుఖ దుఃఖములు వాస్తవికమే అన్నట్టుగా అనిపిస్తుంది కానీ నేను ఆ విచారాన్ని ఇంకొక ముందుకు వేసి సుఖ దుఃఖముల యొక్క వాస్తవికత కూడా కాల్పనికమే సుమా అది మీరు ఆలోచించుకోలేదు నేను పెద్దలను చూశాను అందరూ ఇంట్లో అందరూ దేన్ని దుఃఖం అనుకున్నారో అనుకుని దుఃఖిస్తున్నారో దానిని ఆ పెద్ద ఆయన కూడా అనుకోడు సంథింగ్ దాన్ని సుఖముని పేరు పెట్టడు ఎలా పేరు పెడతారు అది ఎగ్రెడ్ ఎన్స్ ఎగ్రెలర్ అవుతుంది కానీ దాన్ని దుఃఖము అనే ముద్ర కూడా వేయడు దీన్నే నిర్లిప్తము అంటారు నిర్లిప్తంగా ఉండిపోతాడు మీరు ఏది దుఃఖం అని అనుకున్నారో అది ఇప్పుడు దుఃఖమేలాగా అనిపిస్తోంది అది నిజంగా దుఃఖమేనా ఒకవేళ దుఃఖమే అయితే ఇది ఇలాగే ఉండిపోతుందా లేకపోతే దీంట్లో మార్పులు వస్తాయా మార్పులు వచ్చి తీసుకుంటాయి ఎందుకంటే ఆగమాపాయన అనిత్య కాబట్టి ఈనాడు ఈనాడు ఉన్న దుఃఖం సరిగ్గా ఇలాగే కొంచెం పెరగచ్చు కొంచెం తగ్గొచ్చు పెరుగుతా ఎదురుగుట కూడా ఈ దుఃఖాన్ని మనం అంతలా ఉంచి పూసేసుకోవటం లిప్త అంటే ఏమిటో నిన్న నువ్వులు నూనె పెట్టి తలంటు పోసుకోవటం అని చెప్పాను దాన్నే లిప్తము అంటే తైల లేపముతో అభ్యంగం చేయవలనని ఆయన ఎవరో సలహా ఇస్తున్నారు ఎందుకంటే అటువంటి గ్రహాలు ఎవరి స్నానం వాళ్ళు ఏడుస్తారు డబ్బుతో చేస్తారు స్నానం చేయడం గురించి మనం సలహా ఇంపూ కూడా ఎలాగా స్నానం చేయడం ఎలా ఇదే ఇదా జనులకు పోషించవలసింది లేపము ఉంటుంది అంటే ఆ ఆయిల్ని తీసుకొచ్చి ఆయిల్ తీసుకు తోళ్ళంతా రాసేసుకోవడం అలా ఉండకూడదు నిర్లిప్తంగా ఉండాలి అంటే అది తన మీద తనకి పట్టించుకోవడం మానేయాలి కాబట్టి ఒక దుఃఖమును దుఃఖముల వల్ల నిర్లిప్తంగా ఉండడం నేను చూశాను పెద్దలు అలా ఉండగా నేను ఎరుగుతాను వాళ్ళు నిర్లిప్తంగా ఉండిపోవడం చూశాను తర్వాత వాళ్ళు ఒళ్ళని తాను ఆశయించుకోవడం చూశాను నేను ఒక పెద్ద ఆయనకి సలహా ఇస్తాను సరే జరిగినది జరిగింది అది మంచి అని నేను అంటలేదు జరిగినది మంచి అని అంత అుభమని నేను అంటలేదు అశుభమే కానీ అంతల్లా ఒంటికి రాసేసుకుంటున్నావు ఎందుకయ్యా దాన్ని అది అశుభాన్ని అశుభం అలా కొంచెం దూరం పెట్టుకో చిన్న డిస్టెన్స్ పెట్టుకో చిన్న డిస్టెన్స్ పెట్టుకోను ఆ డిస్టెన్స్ నుంచి పెట్టుకోలేకపోతున్నాము అలాంటి డిస్టెన్స్ పెట్టుకోవలసిన అవసరం ఉన్నది ఆ పై శ్లోకం అదే ఆత్మాభాస జీవస్య సంసార ఆత్మ వస్తున ఆత్మస్వరూపానికి ఈ సంసారం లేదు కొంత డిస్టెన్స్ పెట్టుకోను అంతల్ల వృద్ధిని పట్టించేసుకుంటున్నారు అభ్యంగన స్నానంలాగా ఆ నూనె పెట్టుకుని నలుగు పెట్టుకుని ఓ అది ఆ నూనె నలుగు ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే శుభ్రమైన కండిషనర్ ఒకటి కొనుక్కుంటే పాలసారి పడుతుంది మంచి సబ్బుని ఒంటికి సరిపడుతుంది పని అయిపోయింది నూనె నలుగు రోజులు వేరు అన్ని రోజులు లేదా అంట్లో సైన్స్ ఆ నూనె చర్మంలోని రంధ్రంలో ఉండలికి ప్రవేశించి ఇలాంటి సూడో సైన్స్ చెప్పేవాళ్ళని చూస్తే ముట్టిలే ముందు నీకు అసలు వీళ్ళు ది ఎనాటమీ ఆఫ్ ది స్కిన్ నాకు తెలియదు చదువుకున్న వాళ్ళు ఉన్నారు డాక్టర్లు వాళ్ళకి ఎందుకు వెళ్ళి ఎనాటమీ ఆఫ్ ది స్కిన్ స్కిన్ మూడు లేయర్స్ ఉంటాయి ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ సెండ్ లేయర్ ఏదో అనాటమీ ఉంటుంది దాన్ని చదువుకుని అప్పుడు దానికి ఇది అన్వయిస్తే చెప్పాలి అది తెలుసుకుని చెప్పాలి తెలియకపోతే ఏమో తెలియదండి పూర్వం అలా చేస్తే మంచి పడి పూర్వం వాళ్ళు అలా మంచి కాదు చేసింది అలా చెడు కాదు మనం పరిశీలించాల్సాం సో మొత్తానికి ఒంటికి నూనె పట్టించుకున్నట్టుగా ఒంటికి నూనె పట్టించుకోవడం ఏంటండి పిచ్చిగా ఉందని నచ్చలేదు కాదా ఆ శీతకాలంలో నూనె పట్టించుకుంటే మంచిదా సరే అయితే పర్వాలేదు ఎందుకంటే లాజిక్ కూడా కాబట్టి ఒంటికి ఈ బండి కందెనా పట్టించుకుంటారా ఎవర బండి కంజన అంటే తెలుసుకున్న అసలు ఐడియా ఉందాగెట్ ఉంది అండి బండి కందెన ఇప్పుడు బళ్ళే లేవు బళ్ళు లేవు బళ్ళు లేనందుకు నేను దుఃఖించట్లేదు నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే బండికి రెండు ఎద్దులు ఉంటాయి అవి మహా అవి ఏం కష్టపడుతున్నాయో అలా కొన్ని తరాలు అలా కష్టపడ్డాయ పాపం వాటిని చూసినప్పుడల్లా దుఃఖం బండి గుర్తుకు వస్తే దుఃఖం ఎందుకంటే ఆ ఎద్దులు అంత కష్టపడ్డాయి కాబట్టి ఆ బండికి కందెనం ఉంటుంది ఆ కంజనం ఒంటికి రాసుకుంటారని వాళ్ళ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఒక మెయింటైన్ డిస్టెన్స్ సంసారానికి డిస్టెన్స్ పెట్టుకోవాలి నేను మాట చెప్తా మనము బంధంలో ఉన్నాం ఏమిటి బంధము ఇప్పుడు ఒకటి జైల్లో ఉన్నాడు ఏమిటి జైలు అనగానే జైలు అంటే ఏమిటి చర్లపల్లి జైలు చాలా అందంగా ఉంటుంది కాంపౌండ్ వాళ్ళ లోపలికి వెళ్తే చాలా సుందరంగా ఉంటుంది మంచి గార్డెన్స్ గాలి పచ్చని గాలి వేస్తూ ఉంటుంది ఉండదు చాలా బాగుంటుంది నేను ఒకసారి వెళ్లే బాగుంది ఇక్కడ మనకి వీళ్ళు ఎప్పుడైనా అరెస్ట్ చేసి బాగానే ఉంటుంది అంటే అంత బాగుంది ఏమిటి దుఃఖం వాడికి జైల్లో బలిక అడగాడేమి అంటే వాడిని ఒక సెల్ లో పెట్టి దొరుకుతాడని కష్ట అది బలిక ఉంటుంది వాడిని లోపలికి వెళ్ళిపో గంట కొట్టే లోపలికి వెళ్ళిపోవాలి వాళ్ళు వెళ్ళిపోయిన వాటిని కల్పన వేసేస్తాడు ఆ లోపల ఒక్కడం పండుగ ఉంటాడు అది బంధం అంటే మనం అలాంటి బంధంలో ఉన్నాం సంసార బంధం ఎవటో తెలిసిన ఆ బంధము నేను చిన్నప్పుడు పల్లెటూరులో చూశాను పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి సెకండ్ ఫారం రిజల్ట్స్ వచ్చాయి అప్పట్లో ప్రతి సంవత్సరం పరీక్ష లేదు బ్రహ్మానంద రెడ్డి గారికి ముందు మాట చెప్పడానికి పరీక్షలో ఫెయిల్ అయ్యేవాడు కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ జాయిన్ అయితే చదవడమే మళ్ళీ అడవి కొడుకున్నా కూడా పాస్ అయిన వాళ్ళు పాస్ అయిపోవడం నేను పాస్ అయ్యాను సెకండ్ ఫార్మ్ నేను పాస్ అయ్యాను నేను థర్డ్ ఫార్మ్ వచ్చేసాను ఆ పుస్తకాలు ఎవరి థర్డ్ ఫారమ్ పుస్తకాలు సంపాదించే ప్రయత్నంలో నాకు పాస్ అవర్ అయితే ఫెయిల్ అయ్యాడు నేను పరిగెత్తుగా వెళ్ళాను వాటితో కలవడానికి వాడిని ముట్టి నాలుగు ముత్తులు ముచ్చి గదిలో రుట్టి దాళం వేశాడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ మామయ్య గారు ఏంటంటే పరీక్ష పేరు అయితే కొడతారా మళ్ళీ కొంటే రెండు దెబ్బలు వేసి పైగా గదిలో రెడ్డి దాళం వేయడమా కుర్రాన్ని అదిగో అది బంధం అంటే మనం అటువంటి బంధము నిలుస్తూ ఉంటాము ఎవరు తెలిసినా బంధము లాకప్ లో పెట్టాంటారా ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఏం చేశారు లాకప్ లో ఉంటారు మనం లాకప్ లో ఉంటాం ఎప్పుడు చూస్తున్నాం ఆ లాకప్ లోకప్ మనస్సు నడు లాకప్ మనస్సు వస్తుంది చూస్తున్నాం మనస్సు కలలో కనుక ఉంటుంది మనస్సు చేసి పని ఏమిటి రాత్రి నిద్రపోయినప్పుడు మనసు ఏం చేస్తుంది కలలు మనం ఈ జట్లాడ్ పీరియడ్ లో నిద్ర ఉండదు కలలే ఉంటాయి రాత్రి పదింటికి మనసు ఎక్కడ కొద్దిగా ఐదు గంటల దాకా అక్కడే ఉండాలి ఎందుకంటే ఇంట్లో మిగతా వాళ్ళు ఇంట్లో కాని సమాజంలో కానీ మిగతా వాళ్ళు లేచి కొంచెం ఇక్కడ అక్కడ పాలు రోడ్లో కేక వాళ్ళెవరో కలుపు తీసినట్టుగా కేక వినబడి తెల్లాలి మీరు మన దాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్తారు ఏం చేస్తారు ఉండాలి పండ్డుంటే నిద్ర పట్టదు కానీ నిద్ర పట్టినట్టు అనిపిస్తుంది అనిపించిన వెంటనే ఏదో కళ ప్రారంభం అంటే అన్ని కలలే రాత్రి కలవర్లు కలలే నిద్రపోయినట్టు కాదు ఏమీ అలా కలపం అవుతుంది ఆ కళలను సత్యం అనుకుంటుంది సో ఎప్పుడైతే సత్యము ఈ మనస్సు వస్తుందంటే కళము రెన్యూ చేసుకుంటాం మూమెంట్ బై మూమెంట్ రెన్యూ చేసుకుంటాం అది ఎలా పంచలేదు మీరు నేను చెప్పిన వెంటనే మీరు అన్యూపిస్తారో తెలుస్తారో చూడండి మీకు అంగీకారం అవుతుందో అవుతుందో చూడండి మీరు ఏం చేస్తారంటే ఒక ఇల్లు ఒక నా ఇల్లు అది మనస్సు కడుతున్న ఒక కళ మొన్న పొద్దున్న మళ్ళీ లేవగానే నా ఇల్లు మళ్ళీ మొన్నడు పుద్దిన లేవగానే నా ఇల్లు మళ్ళీ మొన్నడు పుద్దిన లేవగానే నా ఇల్లు అలాగా ప్రతిరోజు ప్రతి గంట ఆ టాపిక్ వచ్చిన ప్రతిసారి ఆ డ్రీమ్ని ఆ కళని మీరు చేసుకుంటూ ఉంటారు అది ఇది నా ఇల్లు అనేది అలాగే ఈమె నా భార్య ఈమె నా భార్య అనే మాట వచనము చాలా బరువైన వచనం ఈమె నా భార్యాదినట్టు వినాలిటీ సొసైటీలో దాంట్లో మీకు వ్యక్తిగతంగా మీకు ఆలోచించుకునేటువంటి వివేకము ఆ మానసికమైన రావడానికి టైం పడుతుంది అది లేనప్పుడు మీరు పెట్టే ఆర్కల్ సొసైటీలో భాగంగా ఉంటారు భాగంగా ఉండి చుట్టూ అందరూ కూడా ఈమె నా భార్య అనే మాటకి ఒక అర్థంతో జీవిస్తూ ఉంటారు మొత్తం సమాజం అంతా కూడా ధోరణిలో కొట్టే ధోరణిలో కొతూ ఉంటారు అప్పుడు మీకు ఈమె నా అంటే అర్థం అంటూ తెలిసిన ఈమె నేను చేయాలి ఈమె సేవ చేయాలి నేను వీటిలోకి వెళ్లి డబ్బు కొట్టుకొస్తాను నేను ఇంట్లో ఉండి క్యాటరీ చేస్తూ ఉండాలి అది ప్రాక్టికల్ అయితే ఉంటారు జస్ట్ ప్రాక్టికల్ యాక్స్పెప్ట్ మాత్రమే కాదు ఇట్ ఈస్ కల్చరల్ అండ్ రెలిజియస్ ఆల్సో సో నేను వెళ్ళి డబ్బు తీసుకురావటం ఈటరీ చేయటం ఇట్ ఈజ్ ప్రాక్టికల్ నాట్ ఓన్లీ ప్రాక్టికల్ ఇది తప్పలేదు నాట్ ఓన్లీ ప్రాక్టికల్ బట్ ఆల్సో రెలిజియస్ బట్ ఆల్సో కల్చరల్ అంత పేట్రియార్కల్ భావజాలను ఆ ఒక్క మాటలో ఉంటున్నాయి ఈ భార్య అనే మాటలో ఉంటుంది కృష్ణ అర్థం పాదజాల మంతా దాంట్లో ఉండి ఉంటుంది ఆయన గమనిస్తూ ఉంటాం అవేం మాట్లాడతాం గమనిస్తూ ఉంటుంది ఒక నెల రోజులు గమనిస్తూ ఉంటాం నెల రోజులు అయిన తర్వాత తుపాకీ గుండు కొట్టి ఒక మాట మన తుపాకీ గుండు మాట ఒకటి వేస్తుంది వీడు దాంతో వీడు ఆరు మాస ఆరు సంవత్సరాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇంత మాటలు అంటాం వాళ్ళ అర్థమైన అది దానికి ఇలాంటి ప్రశ్న నేను పదవి తీసుకోలేదు కాబట్టి అంటే ఇది నా కల్పనలో ఉంటాడు ఆ కల్పనలో ఉంటాడు అది కల్పన తెలుసుకోవడానికి ఏం కావాలి విచారం కావాలి అదే వివేకము విచారణ అందుబాటు విచారం చేయాలి నేను చాలా సీరియస్గా ఫీల్ అయ్యేది చెప్తున్నాను ఈ లాక్డౌన్ మన లాకప్ లో ఉన్నాం మనం అది మనం గుర్తుంది లాకప్ నాకు నచ్చింది ఆ లాకప్ అనే మాట నాకు నచ్చింది ఈ మధ్యలో పేపర్లో చదివారు లాలూ ప్రసాద్ యాదవ్ గారిని లాక్టప్ లో పెట్టారు పెడితే వాళ్ళిద్దరు ఆయన సహాయకులు ఇద్దరు నేరం చేసి అరెస్ట్ అయి లోపలికి వెళ్లారు అంటే ఆ నేరానికి అరెస్ట్ అయ్యి అక్కడికే పంపించేట్లాగ లంశాలు కూడా ఇచ్చుంటారు అరెస్ట్ లోపలికి వెళ్లి ఆయనకు సహాయంగా ఉండడానికి జడ్జి ఎవరో గుర్తుపట్టి వాళ్ళిద్దరిని ఇంకో చేసి పంపించాడు